కీర్తన మూడు వందల డెబ్బై తొమ్మిది కావగ నీకే పోదు కరుణానిదివిగా నా భావించినీవని తొదపదే ఎక్కితి ఎక్కితిమి కరిరాజ వరదా నీకడనున్న వారికి కరిరాజ భయము పొందవు సిరులని అర్ధమే చింతించి చింతించి నరలోక మెల్లని నగమే ఎక్కితిమీ కాలింగ మర్దన నినుగని మనువారికి కాలింగ భయములెక్కడా లేవు తాలిమితో నిదియే తల పోసి తల పోసి కేలి మనుజులముని గిరియ నెక్కితిమీ కందువ శ్రీ వెంకటకటకేశు గటకేశ భయమికలేదు ఇందుకే పో జగమెల్లా నిటురణని మూల కందువ నీ దండ శ్రీవెంకటమే ఎక్కితి మీ